మీరు ఆయన నామంని ప్రచరిస్తలేరు సువార్త ప్రకటించడం ఎందుకు అనుకోవాలా కష్టమని రక్త సంబంధి చెప్పడం కష్టమని ఎందుకు అనుకోవాలా కష్టం అనుకోవద్దు రక్త సంబంధికులు కూడా చెప్పాల మనం అది మన విధానం ప్రతి చెప్తాం బయట ఎందుకు చెప్తాం బయట వాళ్ళకి ఫ్రీగా చెప్పచ్చు రక్త సంబంధి చెప్పాలి లేదు అది అది నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రతి చెప్పాలి మనం ఒకసారి పరిలోకపోయినా రక్త సంబంధం ఉండదు కదా ఈ శరంలో ఉన్నంత వరకే రక్త సంబంధం ఈ శరీరాన్ని విడిచిపెట్టాక రక్త సంబంధం భార్య భర్తలు పిల్లలు ఇట్లాంటివి ఉండవు సంబంధాలు అందరూ మహిమ శరీరంతో స్వరూపం పోలి ఉంటారు అంటాడు కదా మన ప్రభు మాట్లాడతాడు ఆ రీతిగా నో హెసిటేషన్ చెప్పాలా ధైర్యంగా చెప్పేసాలి మాట్లాడు నేను చెప్పిన ఆయన అంటున్నాడు నేను ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంది నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినావు ఇద్దరు వాపసం పొందుకోలేదు మరి సాయంత్రం సైనా నువ్వు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంది అంటే అంత త్వరగా ఏడు వస్తాడు అనుకుంటాడు అర్థం అవుతుందా వాళ్ళు వాళ్ళు అట్లా మాట్లాడతారు అంత త్వరగా ఎట్లా వస్తాడు ఇంకా అంటే వాళ్ళు అంటే అంత నిమ్మలంగా ఉంది కదా ఈ లోకం అంత నిమ్మలంగా ఉంది కదా ఇంకా అంత త్వరగా ఏమొస్తాడు అనుకుంటున్నాడు క్షణాలలో మొత్తం తారుమారు గవర్నమెంట్ తారుమారైతాయి పొలిటికల్ సిస్టమ్ తారుమారు అవుతాయి సడన్లీ యు యుద్దాలు వస్తాయి వరల్డ్ వార్ వన్ ఎట్లొచ్చింది ఒడు ఊహించలే టొచ్చేసింది అది వచ్చిన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కి మళ్ళా సెకండ్ బోల్ వచ్చింది సెకండ్ బోర్ మొత్తం ధ్వంసం దేశాలు దేశాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి సునామీ వస్తే ఈరోజు కొన్ని ఐలాండ్స్ లేవు ద్వీపాలే మాయమైపోయినాయి మనుషులతో పాటు మయమైపోయినాయి ద్వీపాలు సముద్ర మధ్యలో ద్వీపాలు ఉంటాయి కదా ఆ సునామీకి మొత్తం మునిగిపోయినాయి ద్వీపాలు మొత్తం కుటుంబాలన్నీ పోయినాయి అందులో క్షణాలలో జరిగిపోతుంటాయి మనకు తెలియవు సరే ప్రభు ఇంకా మనకి ఇంత టైం ఇచ్చిండంటే ఎందుకు ఇచ్చాండో అర్థం చేసుకోవాలి నువ్వు ఇంకా సిద్ధపడాల ఎవరు నచ్చినప్పుడు మనకి ఇష్టం లేదు అందువరకు మనకు అవకాశం ఇచ్చిండు దేవుడు కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా మీరు ఒక పని చేస్తలేరు ఈ పాట ఈ పాట పాడుతుంటే నాకు ప్రభు అదే మాట్లాడుతున్నాడు మీరు వేసుతో టీవీగా వెళ్తున్నారు కరెక్టే గానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా మీరు ఆయన నామాన్ని ప్రచురిస్తలేరు మీరు చేస్తలేరు ఏం మీరు ఆయన నామాన్ని ప్రకటిస్తలేరు ఆ పాటలు అట్లుంది ఎందుకు టీవీగా పోవాలా అంటే ఆయన నామాన్ని ప్రకటించడం కొరకుంది రెండు వర్షాలున్నాయి రెండు చరణాలున్నాయి ఆయన నామాన్ని ప్రకటించడం కొరకు మనం పోతున్నాం అది యుద్దం అంటే యుద్దం అంటే ఉత్త కషాలతో బంధం కాదు యుద్దం అంటే పోయి సువార్త ప్రకటించడం అందరూ బంధకాలలో ఉన్నారు చీకటి బంధకాలలో ఉన్నారు సైతాన్ బంధకాలలో ఉన్నారు మనుషులు ఆ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలంటే అదే యుద్దం నువ్వు పోయి వాళ్ళని గుంజుకొని రావాల వాక్యం చెప్పి వేరే మార్గం లేదు ఇట్లా మనుషులు పట్టుకున్నారంటే వాళ్ళని చేతను పట్టుకుంటే అది వేరే విషయం ఇది అది కాదు కదా ఇది అంధకారంలో వాళ్ళు బందీలైన చీకటిలో బందీలు అయినారు మళ్ళీ వాళ్ళని బయట తీసుకుంటా ఇది వెలుగు వాక్యం ఈ వాళ్ళు నువ్వు చెప్పాలని చెప్తుంది మనం చెప్తా లేకొక విషయం వస్తుంటే అర్థమైంది మనము ప్రభు పని చేసినప్పుడు ప్రభు మన పని ఎందుకు చేయడు మనం ప్రభు పని చేస్తున్నాం కదా ప్రభు సేవ చేస్తున్నాము ఎన్నో ప్రాంతాలు తిరుగుతా ఉంటాము ప్రభు సేవ చేస్తున్నాము మళ్ళీ మన పని చేయడాయినా మనం ఆయన సేవ చేయకుంటే కూడా చేస్తున్నాడు కదా చేస్తుండదు మనం సేవ చేయని వాళ్ళం చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులు గురించి నేను చెప్పాలంటే కొంచెం కష్టం వాళ్ళు సహించలేరు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నంత స్వార్థం ఈ లోకంలో ఎవడాదు నా అనుభవం అది మీ అనుభవం కాకపోవచ్చు వాళ్ళకి రక్షణ అనుభవం తెలిసి కూడా ఎవడికి చెప్పడు వాళ్ళలోనే పెట్టుకుంటారు ధీమాగా ఉంటారు మా దేవుడు సజీవుడు అని ధీమాగా ఉంటారు గాని ఎవ్వడికి చెప్పారు వాళ్ళే చేసుకుంటారు పండుగలు ఎవరిని పిలువడు పండగ రోజు అసలు పండగ ఎందుకు చేసుకుంటున్నారు కూడా తెలియదు పిలువకపోతే నీకొచ్చే లాభం తెలియదు స్వార్థం కదా పిండి వంటకాలు మీరే చేసుకుంటారు మీరే తింటారు ఎవరిని వెలువారు ఎవరిని సువార్త ప్రకటించారు అవన్నీ అవకాశాలు నేను పండగలు చేసుకోమని ఎప్పుడు చెప్పాను పిండి వంటకాలు చేసుకోవద్దని ఎప్పుడు చెప్పను నేనేం చెప్తున్నానంటే మీరు వాటిని అవకాశాలుగా మార్చుకుంటలేరు యుద్దంలో మీరు లేరు సుఖం ఆ ఏషావు జీవితం క్రైస్తవు జీవితం సుఖానుభవాన్ని ఆశ్రయించింది లోకం మనం సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళం కాదు మనం కష్టించి ఫలించి అభివృద్ధి పొందుడు అన్నాడు ఆది ప్రభు మనిషిని సృష్టించినాక మనం మనం దేని కొరకు కష్టపడుతున్నాం ఆహారం కొరకు కష్టపడుతున్నాం అంతేనా అది మళ్ళీ అది గతించిపోతుంది అది క్షయమైంది ఆహారం ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా క్షయమైంది అంటాడు మీరు క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు కాని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేరు కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా మీరు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అన్నాడు అక్షయమైన ఆహారం అంటే దేవుని వాకింగ్ కదా దాని కొరకు కష్టపడతలేము దాని కొరకు ప్రయాసపడతలేం అందు మనకి ప్రభు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిండు మీరు యుద్దంలో ఉన్నారు సర్వాంగ కవచం ఒకవచనం సర్వాంగ కవచనం కవచం ధరించుకున్నారు మనం కవచం ధరించుకొని యుద్ధం లాగా ఉండి కవచం ధరించుకొని యుద్ధం చేయకుండా అర్థం ఉందా చాలా మంది కవచం ధరించుకుంటారు పరశుధాత్మ పొందుకుంటారు గురుపురాలు పొందుకుంటారు అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ యుద్దంలో పోకపోతే ఏం లాభం కాబట్టి దావిద్ గోలియాత్ చూస్తాం దావ్యత్ ఏ కవచం ఫిట్ కాలేదు ఆయన దగ్గర ఉంది సర్వాంగ కవచం ప్రభు ఇచ్చింది ఆ కవచం ధరించుకొని పోయినాడు గొలియాత్ విజయం పొందినాడు గొలియాత్ కుస్తా కుస్తస్తి విజయం పొందిండు అది మనం కూడా మీరు కూడా విజయం పొందాలా మీ జీవితాలలో అది జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి శ్రమైన గులియాత్ వంటి గొప్ప శ్రమైన మనం భయపడడానికి వీల్లేదు ఎందుకంటే మన పక్షంగా మన ప్రభున్నాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కొన్ని వాక్యాలు మీకు చూపించేసి కొంచెం సమయాన్ని మనం ఆరాధనలో గడుపుతాం ఈరోజు మొదటి కొరింతలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి కొరింతలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పది వచనం ఏడవ అధ్యాయము పది ఏడా వచ్చిన ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించేనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి అందు నిలి పిలిచేనో ఆ స్థితి అందే నడుచుకునే వలను ఈ ప్రకారమే సంఘము అన్నిటిలో నియమించుచున్నాను చూడండి ఇక్కడ ప్రభు మనకు ఒక స్థానం ఇచ్చిండు ఒక స్థలం ఒక స్థితిని ఇచ్చిండు ఒక పొజిషన్ ఇచ్చిండు అని చెప్తున్నాడు ఇక్కడ మనమంతా రక్షణ పొందిన వాళ్ళం కదా ఫస్ట్ పాయింట్ రక్షణ పొందిన వాళ్ళము మన అందరికి ఒక్కొక్క పని అప్పగించండి ఒక్కొక్క స్థితిని అప్పగించండి అంటున్నాడు అందులో మనము ప్రేవునికి మహిమార్థంగా జీవించాలా ఈ విషయమే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి క్షణం కాబట్టి మీలో అయితే ప్రభు ప్రతి వానికి ప్రతి వానికి ఏ స్థితి నియమించానో అంటే మనకి లోకంలో స్థితి నియమించేవాడు ప్రభువే అన్న విషయం జ్ఞాపకం చేసినాడు నువ్వు ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నావో ాగా అర్థం చేసుకోండి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో అది ఆయన కల్పించిందే మీరు అనొచ్చు అట్లా పెడతారు కదా దేవుడు శ్రమలలో అంటారా లేదా మన ప్రభుయే ఆయన నలభై దినాలు ఉపాసం ఉన్నప్పుడు మనం చూస్తాం కదా అపవాది చేత శోధింపబడటకు అరణ్యంలోనికి కొనిపోబడిను అని సైతాను శోధనకి అతన్ని అప్పగించినట్టు మనం చూస్తాం మళ్ళీ ఎందుకు కొనిపోబడిండు అపవాది చేత శోధింపబడుటకు చూడండి మీ విశ్వాసము పరీక్షింపబడకపోతే అది ఆధారపడే విశ్వాసం కాదు నేను అట్లా అర్థం చేసుకుంటా మనం అందరం ప్రభు నమ్ముకున్నప్పుడు మళ్ళీ మీరు నమ్మిన ఆ యొక్క విశ్వాసము నిజమేందా లేదా ఎట్లా దేవుడు లేదు నేను నమ్ముతానంటే సరే నువ్వు నమ్మితే నీ పరీక్ష పెడతాడు నీ విశ్వాసము టెస్ట్ కావాలా ఫెయిత్ విచ్ ఇస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ కాబట్టి ప్రభు ఖచ్చితంగా ఆ శ్రమల గుండా పోనిస్తున్నాడు ఆయన శ్రమలు పెట్టాడు ఫోన్ ఇస్తాడు పర్మిట్ చేస్తాడు ఎందుకు పర్మిట్ చేస్తాడంటే ఆ శ్రమలలో నువ్వు ఆయనను మహిమపరచడం కోరుకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోరుకు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా గానీ ఈ రోజు ఈ విషయం అర్థం చేసుకో అది ప్రభు వల్ల కలిగిందే నాకెందుకు ప్రభు ఆ స్థితి అంటరా లేదా ప్రేయర్ లో అందరంటారు ఒకప్పుడు నేను కూడా అన్నా నేను ఇప్పుడు చాలా సంవత్సరాల నేను అన్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం అన్నాడు నాకెందుకు ప్రభు నాకెందుకు దేవా ఈ స్థితి అని ఇప్పుడు అన్న నేను ఒకవేళ నాకు కొంచెం కష్టం ఉంది అనుకో ఓ ప్రభు పెట్టిండేమో ఈ ముళ్ళు అనుకుంటా దీనికి మందులకు కూడా ఇది రెస్పాండ్ కావట్లేదంటే ఇది ప్రభు పెట్టిన ముళ్ళేమో అనుకుంటా అనేసి నేను మందులు వాడాల మందులు వాడుతాను ఎక్కడో వాడతాను మందులు కష్టాలు వస్తే రోగాలు వస్తే మందులు ఎక్కడో వాడతాను వాళ్ళని స్పందించకపోతే నేను అర్థ చేసుకుంటా ఇది ముళ్ళు కొంతకాలం పెట్టింది దేవుడు ఆయనే తీసేస్తాడు లేన కృప నాకు ఉన్నది కాబట్టి నేను ఈ ముళ్ళు గురించి భయపడను కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా గానీ ఆయనకి మహిమ తీసుకొని రావాలా అది పాయింట్ అని చెప్పాడు బిక్ నువ్వు ఎక్కడ ఉన్నా గాని నువ్వు ఏ కుటుంబంలో ఉన్నా గాని ఎటువంటి స్థితిలో ఉన్నా గాని ఎటువంటి కష్టాలలో ఉన్నా గాని ఎటువంటి సమలో ఉన్నా గాని ఆయనకు మహిమ రావాలా నీ ద్వారా నా నేను చేసే పనుల విధానంలో ఆయనకు మహిమ రావాలా నా కుటుంబంలో ఆయనకు మహిమ రావాలా నేను ఎక్కడ వీధిలో ఉన్నా అక్కడ ఇరుగు వాళ్ళ మధ్యలో ఉన్నా ఆయనకు మహిమ రావాలా ఎందుకంటే ఆ స్థితిలో అక్కడ పెట్టింది కదా ను ఎక్కడ ఉన్నా గానీ ఒక స్థితిలో నిన్ను నిలబెడుతుండ ఆ స్థితిలోనే మనము ఆయనకి మహిమార్దంగా జీవించడం నేర్చుకోవాలా ఈ పాయింట్ మనకు అర్థం కాకని నాకు ఎందుకు ప్రభావీ కష్టం నాకు ఎందుకు ప్రభావం ఈ బాధ అంటా ఉంటాం ప్రతి ఒక్కరికి ఉంటే శ్రమ ఆయన శ్రమ చూడకుండా పోయిందా పరలోకానికి చెప్పండి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఒక్కరన్నా సుఖానుభవాన్ని ఆశ్రయించి రా ఒక్కరు చెప్పండి ఒక్క ప్రవక్తను చూపించండి సుఖాన్ని అనుభవించిన వాడు ఏ ప్రవక్తను చేసినా వాడికి ఒక ఇల్లు కూడా లేదు పాపం సొంత గృహం లేకపోయానే అందరు యాజకులు రాజమందిరాల్లో జీవిస్తే ప్రవక్త ఊరి చివరిన గుడిసేసుకుని ఉన్నాడు ఏ ప్రవక్తన మీరు చూడండి ఊరి చివరిన గుడిసేసుకుని ఆ గుడిసెలో ఏం గిన్నెలున్నాయో వాడికి మన తెలియదు అంత మసిపట్టిన గిన్నెలుంటాయి కదా అంత కుండలకి నల్లగా అయిపోయి కుండలుంటాయి చూసినావా ఆ ఎంటీ కుండలు ఏం అన్నం కూడా లేదు చెప్పాలంటారు కరెక్ట్ కరెక్ట్ పదం అదే మాలి మనం చిప్పాల గురించి మట్టి కుండలు అవే అండ్ ఎవరన వచ్చి ఇచ్చిపోతే ఆ రోజు తిన్నాడు లేకపోతే ఉపాసం ఉన్నాడు ప్రవక్త కానీ దేవుడు ఎప్పుడు ప్రవక్తతోనే మాట్లాడి కానీ యాజకంతో మాట్లాడలేదు బైబుల్ అంతా ఒక్క కేసు చూపించండి నేను ఎన్నిసార్లు అంటే నేనేదో గర్వంతో సవాల్ చేయను నేను గర్వంతో సవాల్ చేయను నేను ఎందుకు సవాల్ చేస్తున్నా అంటే అట్లీస్ట్ మనుషులు వెతుకుతారు కదా వాక్యం లేకుంటే అసలే వాక్యం చదివాడు ఎవరు చదివాడు వాక్యం కంఫర్టబుల్ గా ప్రార్థన చేసుకుని ఆట లాటరీ సిస్టమ్ ఫాలో అవుతారు ఏదో ఇట్లా వెతుకుతారు అది దొరుకుతారు చదివి వెళ్ళిపోతారు అంతే అది ఏముంది అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్న అని ధ్యానించేది యుగ సమాప్తిలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రవక్తలతోనే మాట్లాడింది ప్రభు పాత కాలమే గాని కృత కాలంలో కూడా ప్రవక్తలతోనే మాట్లాడేటట్టు మనం చూస్తాం అగబు అనే ప్రవక్త గురించి చూస్తాం అపస్త కార్యంలోం ఎరుసలేం ప్రాంతానికి కరువు రాబోతుంది అని హెచ్చరించినప్పుడు ఏం జరిగింది తెలుసా చాలా మంది ఎలది ఈ ప్రవచనం గురించి అగబు అనే ఒక ప్రవక్త ప్రవచించు కరువు రాబోతుంది అని అప్పుడు ఏం జరిగిందంటే ఇస్రాయెల్ ప్రజలు అంటే పాత నిబం కాలపు మనుషులు ప్రభుని నమ్ముకొని ప్రజలు కదా వాళ్ళు చేశారు తెలుసా ఏ ఇట్లాంటి ఎన్నో విన్న ప్రవచనాలు అనేసి ఉండిపోయినరు కరువుకి సచ్చిండ్రు తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆ ప్రవచనాన్ని నమ్మి అక్కడి నుంచి వెళ్లిపోయినరు వాడు బతికిం అర్థమవుతుందా తప్పించుకోవాల లేదా కష్టం తప్పించుకోవాలా లేదా శ్రమం తప్పించుకోనా లేదా ఆ ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది మనం తప్పించుకోవాలా అది విధానం ప్రభుధి నువ్వు ఇరికిపోతే నీ నీ తప్పది అందుకే ఆ మతేశ్వర తిరునాలు మనం చూస్తాం కదా ఇవి చదువువాడు గ్రహించుగాక ఇవి నెరవేరినప్పుడు ఏం చేయాలా ఎవరు వాడు తిరిగి వాడి ఇంటికి వెళ్ళకూడదు కొండలకు పారిపోవాలని అని చెప్పిండు శ్రమలు స్టార్ట్ అయినప్పుడు పారిపోమన్నాడు లేదు శ్రమలపై నేను ఇరుకుతా అంటే నాకేం కాదు నేను ఎతబడతా అంటే నువ్వు అక్కడే ఇరికిపోతావు నీ మీదకి అమాంతంగా శ్రమ వచ్చిందనుకో నీకు ఎట్లా తప్పించదు ఎందుకంటే నువ్వు తీర్మానించుకున్నావు నేను అట్లనే ఉండిపోతాని దేవుడు నన్ను అమాంతంగా గాలిలోకి తీసుకొని తీర్మానించుకున్నావు అటువంటి వాక్యాలు లేవు ఎక్కడ కూడా బైబిల్ అది రాంగ్ బోధ కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ రోజు జ్ఞాపకం చేసుకో ఆయన నీ మహిమపరచడానికి వరకు నువ్వు తీర్మానించుకోవాల నీ జీవితంలో కాబట్టి మొదటి అదే అధ్యాయము పన్నెండవ వర్షంలో ఒకసారి చూడండి పన్నెండవ వర్షం మొదటి అదే అధ్యాయం మొదటి అధ్యాయము ఏడు ఏడవ అధ్యాయం కదా మొదటి పత్రిక ఏడు ఏ సహోదరుడికైనా అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడలా అతడు ఆమెను పరిత్యంపకూడదు మరియు ఇప్పుడు ఏ స్త్రీకైనను అవిశ్వాస భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడని ఎడల ఆమె అతనికి పరిత్యా పరిత్యజింపకూడదు అంటే పరిత్యాగ పత్రిక అంటే డివోర్స్మెంట్ అనేది లేదు బైబుల్లో అనేది ఒకసారి జ్ఞాపకం చేస్తుండే పౌల్ ఇక్కడ కొరింత చూడండి అవిశ్వాసీ అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును తర్వాత అవిశ్వాసు భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపితుల ఎందురు అది కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అంటే నీ స్థితి ఎట్లా ఉండొచ్చు పాయింట్ నెంబర్ వన్ ఇటువంటి స్థితి ఉండొచ్చు నీ ఇది ఒకవేళ ఈ రోజు పర్టికులర్ గా ఒక శిస్టర్ గురించి నేను చెప్తలేను అందరి గురించి చెప్తున్నాను భవిష్యత్తులో కూడా జరగబోయే స్థితి ఇవన్నీ మనకు కాబట్టి ఎటువంటి స్థితిలో ఉన్నా గాని ఒక విషయం జ్ఞాపకం చేస్తుండేంటే అటువంటి స్థితిలో కూడా నువ్వు ఎట్లుండాలంట ఎటుండాలంటే ఏ స్థితిలో ఉన్నా గాని ఇటువంటి స్థితిలో ఉన్నా గానీ నీ విశ్వాసం ద్వారా ఆయన మహిమపరచబడతా ఉంటాడు వాళ్ళు పవిత్ర పరచబడతా ఉంటారు అవిశ్వాసులు పవిత్రపరచబడుతూ ఉంటారు నీ విశ్వాసం ద్వారా నీ జీవిత విధానం ద్వారా కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ విశ్వా ఆ వ్యక్తులకు నువ్వు విశ్వాసంగా కనిపిస్తున్న పాయింట్ అది నీ స్థితిలో నువ్వు విశ్వాస కనిపిస్తున్నావా అవిశ్వాసీగా కనిపిస్తున్నావా చాలా సార్లు నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ లలో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చిన చాలా సంవత్సరాల ఒక యాభై అరవై మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టు వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లోపై కౌన్సిలింగ్ ఇస్తారు ఆడవాళ్ళకి కుటుంబాలకి వాళ్ళకి నేను టూ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎట్లుంటారు అంటే ఆ లేడీస్ చాలా టఫ్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు రకరకాల కేసులు చూస్తారు ఈ భర్తలు కొట్టిన వాళ్ళు భర్తలు శ్రమ భార్యలు వీళ్ళందరూ ఆడుకు కదా పోలీస్ స్టేషన్ లైక్ వాళ్ళకి వీళ్ళు సొల్యూషన్స్ ఇవ్వాలా దాని తర్వాత భర్తలను పిలిచి భర్తలకు కూడా సొల్యూషన్స్ ఇస్తారు అన్నట్టు అప్పుడు చాలా టఫ్ ఉంటారు అయితే కొందరు లేచి లెఫ్ట్ రైట్ సెంటర్ మాట్లాడే వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అవును భర్తలు అట్లా చేస్తే మేమెందుకు చేయొద్దు అర్థమవుతుంది అని నీకు చెప్పేది భర్తలు అట్లా జీవిస్తే మన నేనేం చేయద్దు ఈ కౌన్సిల్ మీరు కూడా చేయాలా నేనన్నా మీరు చెప్పేది తప్పు అంటే వాడు అట్లా చేస్తుండే కాబట్టి నువ్వు అటెండ్ చేస్తే వానికి నీకు తేడలేదు ఫస్ట్ పాయింట్ తర్వాత నువ్వు సమస్యని పరిష్కరిస్తలేవు సమస్యని ఇంకా విష పెంచుతున్నావు కాబట్టి సేవా జీవితంలో మనము ఎట్లా మనుషులకి సలహాలు ఇవ్వాలా వాక్యపరంగానే ఇవ్వాలా సలహాలు ఇవ్వాలి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవునికి మహిమ రావాలా నీ స్థితి ఇటువంటి కూడా ఉండొచ్చు నువ్వు విశ్వాసం ఉండొచ్చు నీ భార్య అవిశ్వాసం ఉండొచ్చు నువ్వు నీ భర్త అవిశ్వాసం ఉండొచ్చు అయినా గానీ ప్రభుకి మహిమ అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఎటువంటి పరిస్థితి గానీ విడిపోయేది లేదు అనేది పాయింట్ అది ఎన్నిసార్లు నేను ఎక్కడైనా అదే చెప్తాను ఎందుకంటే నాకు దొరికేది నన్నవే నేను ఎక్కడ ఇవే సిచ్యువేషన్స్ నాకు వస్తా ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా చెప్పాలి ఎందుకంటే ఈ వాక్యము నీ జీవితంలో వాడబడినప్పుడు సైతాన్ని ఓడిపోతాడు ఇది సైతాన్ని చేసినాడు మనుషులను మనుషులను జతపరిచేవాడు దేవుడు మనుషులను విడదీసేవాడు శాపగ్రస్తుడు వాక్యం వీరిని ఎవరు వేరుపరచినో వాడు శాపగ్రస్తుడు అగునుగాక అనుంది వాక్యం కాబట్టి దుష్టుడు విడదీస్తున్నాడు కాబట్టి వాడు శాపగ్రస్తుడే వాడు శాశ్వతంగా అరకన పోవాల్సిందే కానీ వాడు విడదీయలేడు ఎందుకంటే ఇక్కడ ఉంది వాక్యం నీ యొక్క స్థితిలో నువ్వు విశ్వాసిగా జీవిస్తే వాళ్ళు మహిమ వాళ్ళు వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడతారంటే నీ ద్వారా కాబట్టి అది నీకు రివార్డ్ అది నీకు బెనిఫిట్ అది నీకు ప్రాఫిట్ అది నీ పిల్లలు కూడా పరిధంగా ఉంటారనే వాకింగ్ గ్యాప్ తీసుకుంటారు అది ప్రామిస్ అది వాగ్దానం అది ఖచ్చితంగా పిల్లలు ఉంటారు అక్కడ అనేది కాబట్టి దాన్ని నువ్వు పట్టుకుని ఈరోజు ముందుకు వెళ్లాలా అన్న విషయాన్ని నేర్చుకోవాలి ఇక్కడ కాబట్టి నీ స్థితి ఒకవేళ ఇప్పుడు అట్లా కష్టతరంగా ఉంటే ఏం చేయాలా ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు ఏరీతి ఉండాలా నేను ఇప్పుడు ఒక ఈ వైఎంసిఏ బోర్డ్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళంతా పెద్ద పెద్ద సెక్రటరీలు వాళ్ళకు ఫంక్షన్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజు ఆ ఫంక్షన్ కి గెస్టు లాగా నేను పోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు అది అవకాశం వాళ్ళకి నేను పోయి వాక్యం చెప్పాలా కాబట్టి నేను వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది టాపిక్ ఏంది అంటే ఇంగ్లీష్ లో ఉంది అది టాపిక్ బీయింగ్ గుడ్ బీయింగ్ గుడ్ అంటే ఎట్లా మంచిగా అది టాపిక్ ఎట్లా మంచిగుండాలా అనేది టాపిక్ ఒకటి చూడండి నీ నీ నీ నీతి కార్యముల ద్వారా నువ్వు మంచివాడివి కాలేవు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడి ఈ లోకంలో కాబట్టి ఒక్కడు కూడా మంచివాడు కాదు నువ్వు మంచివాడివి కావాలంటే కేవలం యేసు ప్రభు ద్వారానే ఎందుకంటే ఆయన ఒక్కడే మంచివాడు కదా బైబిల్ ఉంది ఒక యవన ధని కూడా వచ్చి బోధ కూడా గ్రేట్ టీచర్ గుడ్ మాస్టర్ అంటాడు ఆ పదాలు వాడతాడు గుడ్ మాస్టర్ అంటే మంచివాడు దేవుడు ఒక్కడే మంచివాడు కదా మళ్ళీ ఎందుకు నువ్వు మంచివాడు అంటున్నావు అంటే యేసు దేవుడు అనేసి దేవుడు ఒక్కడే మంచివాడు కదా వాళ్ళు నన్ను ఎందుకు నువ్వు మంచివాడు అంటే ఆయన దేవుడు అనేది చూపిస్తుంటా అక్కడ కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా నీ సొంత క్రియల ద్వారా నువ్వు ఎప్పుడు మంచివాడివి కావు ఇప్పుడు అర్థం చేసుకోండి ఎందుకు మంచివాళ్ళు లేరు నీ కుటుంబంలో ఎందుకు మంచివారు లేరు నీ బంధువులలో ఎందుకు మంచివారు లేరు నీ స్నేహితులలో ఎందుకు మంచివారు లేరు ఎందుకు మంచివారు లేరు నీ సొంత క్రియల ద్వారా నువ్వు మంచివాడివి కాలేవు ఎందుకు అంటే ఆదామా చేసిన పాపం వలన ఈ లోకం పడిపోయింది మంచిగున్న పడి మంచిగున్న లోకము పడిపోయింది కాబట్టి పడిపోయిన లోకంలో మంచిది ఉంటుందా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఫాలెన్ వరల్డ్ అంటాం ఆదామ వాళ్ళు చేసిన పాపం వలన ఇది ఫాలెన్ వరల్డ్ ఫాలెన్ వరల్డ్ అంటే పడిపోయింది ఇది తొట్్రీలింది వంకరైపోయింది దీన్ని ఎవడు సరిచేయగలడు వంకరైన స్థలంలో మంచిది ఏమైనా పుడుతుందా ఎల్స్ మంచిది పుడుతుంది అందుకే ఏసులో రావాల్సి వచ్చింది దీన్ని సరి చేయడానికి వరకు పడిపోయిన లోకాన్ని స్థిరపరచడానికి వరకు ఆయన ఈ లోకంలోకి వచ్చిండు కాబట్టి నీ సొంత క్రియల ద్వారా నువ్వు మంచివాడివి కాలేవు అని నేను చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి నువ్వు ఎంత ప్రార్థన చేసుకోవు నువ్వు మంచివాడివి నీ జీవితాన్ని అతనికి సమర్పించుకొని దానికి తగినట్టు జీవించాలి ఎందుకంటే పేతురక్షణ పత్రికలు ఉంది రక్షణ పోగొట్టుకుంటారట క్రైస్తవు ఎందుకంటే నీ పిలుపుని నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోమన్నాడు నిశ్చయం చేసుకోవాలా అందుకు ఈ కష్టాలలో మనం కష్టాలు నీ పిలుపు అనేది నీకు తెలుస్తుంది నీ విశ్వాసం నీకు తెలుస్తుంది అప్పుడే నువ్వు గట్టి ఉంటే నువ్వు రక్షణ అంతం వరకు సాయించగలవు లేకపోతే క్రైస్తవులందరూ ఏం దేవుడు ఏం కథ ఏకన్నా నమ్ముకున్నా వదిలేస్తారంట చివరికి విశ్వాసం పోగొట్టుకుంటారు మనుషులు మాట తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు యేసు కాబట్టి ఆయన తిరిగి వచ్చే లోకంలో విశ్వాసం ఉండదు నీలో నాలో ఉంటుందా అది నీకు నాకు సవాల్ నువ్వు నిజంగా విశ్వాసం ఉండగలవు ఆయన వచ్చే ఆయన అంటున్నాడు ఈ లోకంలోకి నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉంటుందా అని ప్రశ్న ఈ లోకంలో ఉన్నా లేకున్నా నాలో మటుకు ఉంటది నేను తీర్మానించుకున్నా అంటేనే దానికి తగినట్టు నువ్వు జీవించగలవు అంతే కదా ఈరోజు నేను చికెన్ బిర్యానీ తిన్నాను తీర్మానించుకుంటే దానికి తగినట్టు చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటావు లేదు ఎట్లన్నా టీవీ కొనుకోవాలని తీర్మానించుకున్నావు టీవీ కొనుక్కుంటావు ఇది కూడా అంతే విధానం నేను తీర్మానించుకున్నా ఆయన వచ్చేంతరకు నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోని ఎవడన్నా ఏమని అనుకోని నా గురించి ఎవడన్నా ఏమన్నా తిట్టుకోని నా మీద నిందలు మోపని నేరాల మోపని నన్ను కొట్టని తిట్టని చంపని నేను మటుకో నా విశ్వాసాన్ని పోగొట్టుకోని ఎందుకంటే నా ప్రభు సవాలు చేసింది నన్ను నేను విడిచిపెట్టాను నా విశ్వాసం నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నదా లేదా మన పట్టుకోవాలా నీ స్థితిలోనే పట్టుకోవాలా ఏ స్థితిలో ఉన్నా వదలద్దు అది మనం పాయింట్ నేర్చుకుంటున్నాం కాబట్టి నీ సొంత క్రియల ద్వారా మంచివాడివి కాలేవు కాబట్టి యుహాను భక్తుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చూడండి మొదటి యుహాను పత్రిక మొదటి యూహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము చూడండి ఏడవ వర్షంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగు ఏస్ప్రో వెలుగులో ఉన్నాడు ఆయన వెలుగు ఈ లోకానికి వెలుగు కాబట్టి మనము ఆయన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా నడవాలా చివరి వరకు వెలుగు నడవాలా విడిచిపెట్టద్దు ఈ వెలుగు రక్షణ వెలుగు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండగలమా నీ స్థితిలో అన్యోన్య సహవాసం ఉంటుందా నేను నిలబడి మాట్లాడతా కొంతసేపు మీతో బాగా చేసుకోండి అన్యోన్య సహవాసములో ఉండగలమా అన్యోన్య సహవాసం అంటే ఏం చెప్పండి అన్యోన్య అన్యోన్య అన్యోన్య అంటే క్లోజ్ గా అన్నట్టు చాలా క్లోజ్ గా ఉండగలమా నీ స్థితిలో నీ స్థితిలో అన్యోన్యంగా ఉండగలమా అంటే ఇంకా ఏ కండిషన్స్ లేకుండా సంబంధాలు రిలేషన్షిప్స్ ఉండగలమా కోపము ద్వేషము పగ కుళ్ళు కుట్ర అసహ్యం ఇవన్నీ ఏముండద్దు అన్కండిషనల్ అంటాం ఇంగ్లీష్లో అన్కండిషనల్ గా మనం ప్రేమించగలమా అటువంటి సహవాసంలో ఉండగలమా వెలుగులో నడిచేవాడు అట్లా ఉంటాడంట ఉండగలమా అందరికి వస్తూ కదా కో కోపము భార్య మీద భర్తకి కోపము భర్త మీద భార్య కో కో కో ఉంటది ప్రేమూించ టైంలో ప్రే చూపిస్తారు కోపం చూపించే కోపం చూపిస్తా ఉంటారు ఎన్నిసార్లు ప్రేమ చూపిస్తారు ఎన్నిసార్లు కోపం చూపిస్తారు కొత్త కవి ఏదో ఉంది సామెత కొత్త కవింత పాత కరోత అన్నట్టు ఎక్కువ కోపం చూపిస్తారు ఎందుకంటే చూసి చూసి చూసి బోర్ వచ్చిందే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్తాను ఎందుకు బోర్ వస్తుంది మీ బ్రదర్ నువ్వు పాతగా అయిపోయినవా మంచి తయారు కావాలా మళ్ళీ అంతేనా నీట్ గా తయారు కావాలా ఫిట్నెస్ ఉండాలా బ్రదర్స్ కూడా చెప్తాను నేను నువ్వు ఫిట్గా ఉండాలా ఫిట్గా ఉండాలా ఎందుకు సమర్థించుకోవాలా నువ్వు బాధ్యత వహించాలా నీ బాధ్యత నువ్వు స్థిర జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలా అప్పుడు నువ్వు యాక్సెప్టబుల్గా ఉంటావు కాబట్టి ఇప్పుడు చూడండి ఏడవ వచనంలో ముగిస్తున్న దాన్ని అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు చూడండి అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రలుగా చేయును ఇకొంత కష్టము మనం చెప్తాం ఏసు ప్రభు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రంగా చేస్తాడు కానీ ఇక్కడ కండిషన్ ఉంది తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సహవాసం లేకుండా ప్రభు పాపాలు క్షమించిన పాపాలు క్షమించంటే అది ఆగిపోతుంది ఇక్కడ అట్లనే ఉందా వాక్యం మరియు మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందము మనము మరియు మనతో మనలో సత్యము ఉండదు సమర్థించుకోవడం మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతులను గనుక ఆయన మన పాపములకు పాపములను క్షమించి సమస్త దుర్నీతు నుండి మనలను చేయును మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఆయనను అబద్ధక చేయవడం అగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి ఇవన్నీ నీ స్థితిలో నీవు ఏవన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు కాబట్టి అన్యూన్యమైన సహవాసం అవసరము ఆయన మన పాపమ్మను క్షమించినవాడన్న విషయం జ్ఞాపకం చేస్తుండూ అది నిశ్చయం అవుతుందంట ఆ అన్యోన్య సహవాసంలో ఉంటే కాబట్టి నీ భర్త గాని నీ భార్య గాని నీ పిల్లలు కాని ఎటువంటి స్థితిలో ఉన్నా గాని నువ్వు మటుకు ప్రభు యొక్క వెలుగుని వాళ్ళలో చూపించాలా మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం ఎందుకు చెప్పిండు వ్యవహార శువార్తలో ఎందుకు వెలుగై ఉన్నాం మనం ఏస్ప్రోయే వెలుగు కదా కాబట్టి మనం ఈ లోకంలో వెలుగు మన వెలుగు అనేకుల మీద ప్రసరించాలా ఇంట్లోనే లేనప్పుడు బయట ఎట్లా ప్రసరిస్తాం చూడండి ఇది పాయింట్ బాగా అర్థం చేసుకోవాలా క్రైస్తవ జీవితము ఆచారబద్ధమైన జీవితం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటారు కానీ ఎవరు బైబుల్ స్టడీ చేయరు నేను గమనించిన కుటుంబ ప్రార్థనలో తండ్రి లీడ్ చేస్తాడు ఒక పాస్తర్ లాగా మన పిల్లలకి ఆ వాక్యం చెప్తున్నాడా చదివేస్తారు అందరు కొంచెం కొంచెం వాక్యం చదివి వెళ్ళిపోతారు కానీ ఆ తండ్రి ఆ వాక్యం చెప్పాలా తండ్రి లేకుంటే తల్లి తల్లి లేకుంటే అన్న ఎవరో ఒకరు ఆ వాక్యం చెప్పాల అది మిస్సింగ్ చర్చ్ క్రైస్తవ కుటుంబాలలో నేను గమనించిన చేస్తారు ప్రార్థనలు చేస్తారు వర్షిప్ చేస్తారు వాక్యాలు చూస్తారు అన్నీ చేస్తారు కానీ ధ్యానించారు మెడిటేట్ చేయరు కీర్తన గ్రంథంలో చూస్తాను కదా మనం యహోవా ధర్మశాస్త్రంను దివరాత్రములు ధ్యానించమన్నాడు ధ్యానిస్తే ధన్యులు లేకపోతే ధన్యత లేదు ధ్యానించాలా ధ్యానించడం ఇంగ్లీష్ లో మెడిటేట్ అని కదా ఈలో ఒకస్తులు మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని ఓ మో మో అరుస్తా ఉంటారు అది అది మెడిటేషన్ కాదు అది మోసం అది ఎందుకు మెడిటేట్ చేయాలని అడిగితే అవును నువ్వు మెడిటేట్ చేస్తే నువ్వు ఏ దేవుని నమ్మితే ఆ దేవుని మెడిటేట్ చేసుకుంటే మళ్ళీ నీ మతంలో నువ్వే దేవునివి కదా నీకెందుకు మెడిటేషన్ అవసరం లేదు కదా అహం బ్రహ్మోస్మి అంటారు నీ నీ మతంలో నువ్వే దేవుణ్ణి నువ్వే దేవునివి నువ్వే మళ్ళీ ఎందుకు యోగ చేస్తున్నావు పిచ్చి చేస్తావా అన్నట్టు వాని చూసి నువ్వెది చేస్తున్నావు క్రిస్టియన్ చర్చస్ అలా యోగాలు చేస్తున్నారు మీరు తెలుసా అంత మోసపోయిన జీవితాలు మనం అట్లా ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ అంతటి నువ్వు కాలేవు నీకు ఆయన కనికరం అవసరం ఆయన అనుగ్రహం అవసరం ఆయన పరిశుధాత్మ నడిపింపు నీకు అవసరం అందుకే నువ్వు ఆయన పరిశాత్మక ప్రార్థన చేయలేదు నేను అది లాస్ట్ పాయింట్ ముగిస్తున్నా వాక్యం నీ స్థితిలో నువ్వు ఎట్లా ఉన్నా నీకు ఓర్పు సానాలు కావాలా అన్యోన్య సహవాసం నీకు అవసరం అప్పుడే పవిత్రపరచబడతారు అప్పుడే ఆయన రక్షణ నిశ్చయమైతుంది మీ జీవితాలలో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు అన్యూన్య సహవాసం లేకుండా ప్రభు అన్న పావల్ క్షమించిన కాని పని అది అందుకే బలి అర్పించక ఇంటికి వెళ్ళి నీ సహవర్తను సమాధాన పడి తిరిగిరా అంటాడు అన్నడలేదా వాక్యం ముందు నీ సహవంత్ సమాధాన పడు ను ఇంటికి చర్చికి వచ్చి నువ్వు బలి అర్పిస్తా అంటే అర్పణలు అర్పించుకుంటే అవి వేయిస్తా అంటున్నాడు ఎందుకంటే నీ హృదయం సరిగ్గా లేదు కాబట్టి నీ హృదయాన్ని సరి చేసుకోమని చెప్పి అక్కడ హెచ్చరిస్తున్నాడు అందుకే మనం కూడా ఈరోజు తీర్మానించుకోవాలా సమస్తం ఆయన మూలంగనే ఇది సాధ్యం పరిశుధాత్మ సహాయం అవసరం అందుకే రఘుల రాష్ట్ర ఈ విషయం చెప్తున్నాడు అడుగు ప్రతి వానికి ఇస్తా కదా పరశురాత్మ చాలా మంది మతంలో ఏమంటే క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ లో లేదు రక్షణ పొందితే ఆటోమేటిక్గా నీకు పరుషు ఆత్మ వాక్యం ఎందుకు చెప్తుంది అడుగు ప్రతి వానికి ఇస్తా ఎందుకు అంటున్నాడు అడుగు ప్రతి వానికి ఆత్మనిస్తానాడు పరశుధాత్మ మనలో లేకపోతే మనకి ఆదరణ ఉండదు ఆయన ఆదరణ కర్త కదా నీ శ్రమలలో నీ స్థితిలో నీకు ఆదరణ రావాలంటే పరశుధాత్మ అవసరం అందుకు మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మతంలో ఇట్లా చెప్పి మనల్ని మోసగిస్తారు రక్షణ పొందినాక ఆటోమేటిక్గా నీ హృదయంలో పరశుదాత్మ వస్తుంది దానికి దాని పరిణామం ఏంది నీలో ఉన్నదంటే దానికి ఎవిడెన్స్ ఏంటి పెద్ద కొంత సంగస్సులు ఏమంటారు తెలుసా నీలో పరిశుధాత్మ ఉంటాయి నీకు భాషల వరం ఉంటుంది నీకు కృపార వారాలు ఉంటాయి ఈ వారాలు ఉంటాయి ఆ వారాలు ఉంటాయి అనేసి చెప్తుంటారు ఆ వారాలు ఉండి కూడా నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అననీయ సభ్యులు లేరా ఆ కార్యంలో కానీ గణితుల రాష్ట్రపతి గల పౌలు అంటాడు అసలైన పరిశుధాత్మ ప్రతిబింబం లేక పరశురాత్మ నీలో ఉందా లేదా అనే నిదర్శనం ఏంటంటే ఆత్మ ఫలాలు ఆత్మఫలాలు లేకపోతే రక్షణ లేదు అది సింపుల్ గా నువ్వు ఎంత భాషలో ప్ర అర్థం చేసుకో ఎంత వర్షిప్ చేసుకో ఎంత అరువు బొబరిలు నీలో ఆత్మఫలాలు లేకపోతే నీలో రక్షణ లేదు నీ స్థితి అది ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఏందో తెలుసు కదా నీకు ఆత్మఫల ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము ఆశానిగ్రహము మంచితనము ఇంకా సాత్వికము విశ్వాసము ఇవన్నీ లేక లేక నువ్వు ఎంత హలలే హలలే వర్షిప్ చేసుకో భాషల్లో స్థుతించుకో వేస్తన్నట్టు ఈరోజు జరుగుతుంది అదే కాబట్టి నీ స్థితిలో ఇప్పుడు నువ్వు పరిశీలించుకోవాలా నీలో కృపారులున్నాయా ఆత్మ ఫలాలున్నాయా రెండో అవసరమే కాని ఒక ఫస్ట్ది ఉంది కాబట్టి లాస్ట్ లేదా అవసరం లేదా అనుకుంటే నువ్వు పోగొట్టుకున్నట్టే రక్షణ రక్త మాంసంలో రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని అంటాడు మొదటి కొనతలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయంలో కాబట్టి నువ్వు శారీరకంగా ఉంటే ఆ ఆత్మఫలాలు ఉండవు కాబట్టి నీకు ఆత్మఫలాలు అవసరం అందుకు మనము ఈ ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్ళినప్పుడు ప్రేమతో ఈ వాక్యం చెప్తాం ఏంటంటే మీరు పరశురాత పొందుకోవాలా చేతులు ఎత్తి దేవుడు శుతించాల ఘనపచిలు ఎందుకంటే ప్రభావ నువ్వే అన్నావు నీ నోటి ద్వారా అడుగు ప్రతివానికి ఉచితంగా ఇస్తానాడు ఇస్తానన్నాడు పరశుదాత్మ పరశుధాత్మ లేకుండా మనం ఆయన బిడలం కాలేం లేకుండా ఆయన కుమారులం కాష్ట్ర పత్రికలు చూస్తాం మనం కదా కాబట్టి నా ఆత్మలేని వాడు నా వాడు కాడు అంటాడు మళ్ళీ ఆయన ఆత్మ నీలో ఉందని నువ్వు రుజుపరచగలవా ఇదే కదా మళ్ళీ ప్రేమతో సవాల్ చేయడం అంటే ఇదే కదా దేవుని ప్రేమతో మనం సవాల్ చేస్తున్నాం దేవుని యొక్క భయభక్తులకి మనుషులు కాబట్టి సవాల్ చేస్తున్నాం నీకు తెలియదని సవాల్ చేస్తలేదు నాకేదో తెలుసని నేను గర్వంగా చూపించుకుంటాను ఈ సేవా జీవితంలో మనం అందర్నీ ప్రభుత్వత నడిపించుకొని పోవాలా చివరి వరకు అందరినీ నడిపించుకుంటూ పోవాలా లాస్టింగ్ ఇంకా నువ్వు అక్కడ పోతుంటే కూడా ఒకరిని చేత పట్టుకొని పోవాలా అది మన హృదయ స్థితి కాబట్టి ఈరోజు మనం తీర్మానించుకుందాం నా అంతటి నేనేం చేయలేను నాకు దేవుని యొక్క ఆత్మ సహాయం అవసరం పరశుధాత్మ చెప్పడం మిమ్మల్ని మీకు ఆదరణకర్త మీకు ఆదరణ ఇస్తాడు మీరు ఎటువంటి శ్రమలలో ఉన్న మీకు ఆదరణ వస్తుంది ఎందుకు భయం వస్తుంది ఎందుకు అనుమానం వస్తుంది ఆదరణ లేదు కాబట్టి ఆదరణకర్త లేడు కాబట్టి ఒకవేళ పరశుదాత్మ నీలో లేకపోతే నీకు భయం వెంటాడుతూ ఉంటుంది లేకపోతే పరశురాత్మ హృదయంలో ఉంటే ఏమవుతుంది తెలుసా నిన్ను హెచ్చరిస్తాంటాడు బలపరుస్తూ ఉంటాడు వాక్య రూపకంగా నిన్ను హెచ్చరించి బలపరుస్తూ ఆ వాక్యం చదువుతుంటే పరసాత్మ లోపలండి ఆ వాక్యంలోని అర్థాన్ని నీకు చెప్తా ఉంటాడు అప్పుడు నీకు ధైర్యం వస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి జ్ఞానము అటువంటి అవగాహనలోనికి ప్రభు మనల్ని నడిపించాలా కాబట్టి ప్రార్థన చేసినాం ఇక్కడ బలం విలువబడింది బలలో పాలు విజయం పొందినాం ఏ స్థితిలో టీవీగా పోతున్నాం అన్న పాట పాడినాం కాబట్టి ధైర్యంగా ముందుకు పోదాం ఇంకా చింతించకండి వెనకాలకి చూడకండి ముందుకే సాగుదాం అని ఒక చిన్నప్పుడు మేము పాట పాడటం ముందుకు సాగుదాం ముందుకు సాగుదాం మేము కులం అనేది ఒక పాట నాకు ఇంకా తక్కిన పదాలు వస్తలేదు చిన్నప్పుడు ఎప్పుడు కాబట్టి ఇంకా ముందుకే సాగుదాం వెనకలకి ఆ అది కూడా అట్లనే ఉంటుంది రాగాం కరెక్ట్ పదండి పోదాం వేరే ఇది వేరే గాని పదండి పోదాం అంటే రీసెంట్ పాట ఇదేదో చిన్నప్పుడు పాట ఆ అది పదండి పోదాం పాట కదా కాబట్టి మనం ముందుకే వెళ్ళిపోవాలా ఏమున్నా కానీ ఒక్క పాయింట్ నేను మీకు చెప్పాల్సిన ఏంటంటే ఈ లోకంలో తప్పవ శ్రమలు అన్నిటికీ విజయం ఇస్తారు దేవుడు కానీ ఆయన సన్నిధికి వెళ్లాలా మనం ఏ టైంలో వెళ్తామో తెలియదు ఆయన సన్నిధికి ఉత్తచైలితన్ పోవద్దు అది ఒకటే నేను మీకు చెప్పే వాక్యాన్ని ముగిస్తున్నాను ఆయన సన్నిధికి ఉత్తచీలితం పోయేటోళ్ళు లక్షల కొద్ది మనుషులుంటారని రెండు నేను చూపించిన ఎన్నిసార్లు మనుషులకి క్రైస్తవులు ఉత్తచేల్తను అయిన సన్నిధికి పోతారు చాలా కొంతమంది ఆయన సన్నిధికి చేతులలో నింపుకొని పోతారంట ఏం నింపుకొని పోతారో మీకు తెలువాల పంట రైతు పంట పండిస్తారు కదా పంట కోత అంత కటలు కట్టుకుని యాజకుని దగ్గర తీసుకొస్తారు మనం చూస్తాం లేబియా కాండంలో యాజకుని సన్నిధి తీసుకొచ్చి యాజకుడు దేవుని సన్నిధి వాటిని అల్లాడిస్తాడు అదే చిహ్నం ప్రాణ గంధర్ అధ్యాయంలో చూస్తాం మనం ఆయన సువార్త ప్రకటించి నువ్వు మనుషులు నడిపించకపోతే నీకు పంట ఉండదు నీ చేతిలో ఉత్తర్చేదంతో ప్రభుత్వ సన్నిధికి పోవద్దు ఒకవేళ ఆ విషయం మనం ఇంతకాలము మర్చిపోయినట్లయితే ఇప్పుడు ఏం ఆలస్యం గాలే. అయిపోయిన దాని గురించి ఏడమ ముందుకే సాగదం అంటున్నాం కదా అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు కొంచెం బై సువార్త ప్రకటించండి ఆయన మీ ఇల్లు కడతాడు మీరు ఆయన ఇల్లు ఈ రాజ్య శువార్త సకల జిల్లాకు ప్రకటించబడినాకనే అంత వచ్చిన అన్నాడు కదా అందులో మీరు ఎక్కడ పాలు మీరు ప్రకటిస్తున్నారా ప్రకటించండి సిగ్గు అనిపిస్తుంది భయం అనిపిస్తుంది అందుకు పరుశరామ అవసరం పరశురాత్మడు సిగ్గుపడము భయపడము ధైర్యంగా పోతాం ఎందుకంటే ఆ పరశురాత్మ అభిషేకం అట్లు ఉంటుంది ఆ పొందుకున్న వాళ్ళందరూ తెలుస్తుంది నేను కొత్తగా చెప్పను అవసరం లేదు ఒక్కసారి నీ దేవుని ఆత్మ పాడినప్పుడు నీకు తెలుస్తుంది ఏంది అంతా చెత్త ఈ లోకం అనిపిస్తుంది ఈ శరణం ఇదంతా చెత్తా ఏంది అనిపిస్తుంది అననే సఫనిపించలే చెత్తా అని చెత్త అనిపించింది కాబట్టి చెత్త నమ్మేసి తీసుకొచ్చారు దేవుని సన్నిధికి పైసలు ఆ పరిశోత్మ వచ్చినప్పుడు అట్లనే ఉంటుంది ఈ లోకం అంతా చెత్తలాగా ఉంటది కాబట్టి మనం తీర్మానించుకుందాం మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన మహిమపరచుదాం ఈ రోజు నుంచి తర్వాత ఎట్లా మహిమపరచాలా ముందుకు సాగాల అనేకలకు సువార్త ప్రకటించాలా మీ చేసే ఉద్దేశంలో పేషెంట్స్ కి ప్రేయర్స్ చేయండి స్వస్థత పొందుతారు పేషెంట్స్ కొంచెం కష్టమేమో బాస్ ఏమంటాడు అరే నువ్వు చేస్తుంది పని ఏంది సేవ చేస్తుంది ఏది సైలెంట్ గా చేయొచ్చు చెయ్యొచ్చు సైలెంట్ గా చెయ్యొచ్చు క్రిస్టియన్ కదా మళ్ళీ క్రిస్టియన్ కదా ప్రార్థన చేస్తాం కదా మేము ఎవర అడ్డగించడానికి వీల్లేదు వాటి చెయ్యండి మీరు ఎక్కడున్నక్కడ స్థితిలో చేయండి అన్యోన్యమైన సహవాసం కలిగి ముందుకు వెళ్ళండి ప్రభు ఈ వాక్యాలు పాటించిన వారిని ఖచ్చితంగా ఆశ్రయించుగాక అలూయ కొంతసేపు చేతులే తేరదీసాం ప్రభు నాకు నీ ఆత్మ అవసరం నాకు నీ ఆదరణ అవసరం నాకు ఎంతో బాధ ఉంది నా హృదయంలో ఈ బాధ ఎవ్వరూ తొలగించలేడు ఏ కౌన్సిలర్ తొలగించలేడు ఏ సైక్యాట్రిస్ తొలగించలేడు ఏ డాక్టర్ తొలగించలేడు ఏ ప్రొఫెసర్ తొలగించలేడు ఏ పాస్టర్ అసలే తొలగించలేడు నువ్వు తప్ప ఎవ్వరు మాకు ఆదరణ లేదునైనా నీ యొక్క ఆత్మని మా హృదయంలో ఈరోజు కుమరించండి ఇక్కడ వాళ్ళందరి హృదయంలో మీ యొక్క ఆత్మను కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అవును ప్రభావ నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అవును రాజా చాలా కష్టతరమైన వాక్యం వింటుంటే ప్రభు కాబట్టి మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాలో ఉండాలా ప్రభా ఆత్మ ఫలాలు కనిపించాలా మాలో అన్యోన్యమైన సవాసాలను మేము ప్రేమ సమాధానం మాలో ఉండాలా దీర్ఘ శాంతం ఉండాలా చివరి వరకు సహించాలా మేము ఇవన్నీ కానీ మీరు మాకు విజయం ఇస్తానన్నారు ప్రవ్వా అది ఎప్పుడనేది మేము అనుమానించాం కానీ మీరు తప్పక విజయం ఇస్తారు అటువంటి దీర్ఘశాంతం ఈ కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా శ్రమల నుంచి తప్పించుకోమన్నారు ప్రభ్వా అవును రజా వీళ్ళకి మార్గం దయచేయండి ఏ రీతిగా వీటి నుంచి బయటికి రావాలా దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా మీరు నమ్మదగిన వాళ్ళు ప్రవ్వా నమ్ముట మావంతు ప్రవ్వా మీకు సమస్తం సాధ్యం అవును ప్రవ్వా మా చివత మీ మీద మోపుతున్నాం ప్రభావ రేపటి గురించి చింతించే కూడా అన్నారు మేము చింతా ఇక ఈ రోజు గురించే మేము ఈ రోజే మేము జీవిస్తున్నాం అవును ప్రభావ మీ యొక్క నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా ప్రాంతంలో సేవకులు కావాలా ప్రవ్వా మతపరమైన సేవ మాకొద్దు యథార్థంగా ప్రీతికరంగా సేవ చేసే కావాలా అటువంటి సేవకులను తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబంలో నుంచి ప్రవ్వ ఒకప్పుడు గొప్ప సేవ నిలయంలా ఉండే మొదటి కాలం అది ఇది కడవరి కాలం కడవరి మందిర కాలంలో మీ యొక్క మహిమ మరి అధికంగా ఉంటదని మీరు వాగ్దానం చేసిన తిరిగి వీళ్ళు సేవ జీవితం చేయాలా ప్రవ్వా మరి విశేషమైన అద్భుతాలు వీళ్ళ సేవ జీవితంలో చూడాల ప్రవ్వా అటువంటి కుటుంబంగా తయారు చేయండి ప్రవ్వా ప్రతి సమస్య నుంచి ఈ కుటుంబానికి మేము బిడల ప్రకటిస్తున్న విధానం మీ కృపలో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆశ్రయించండి నాయన స్థిరపరచండి అవు ప్రభావం చేసిన పనులు ఘన విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆశ్రయించండి నైనా తను చేసిన ప్రతి పనిలో ఘన అనుగ్రహించండి మీ కొరకు సాక్షనాలు మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించే బీడగా తయారు చేయండి స్థిరపరచండి మీ కొరకు సాక్షనాలు పెట్టుకోండి యూ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీస్ యూ స్పిరిట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఐ టార్మెంట్ యూ ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ కమాండ్ యూ టు లీవ్ హర్ లైఫ్ ఇన్ జీసస్ ప్రసెస్ నేమ్ ఐ కమెండ్ యుట్ లీవ్ హర్ ఫ్యామిలీ ప్రెషస్ నేమ్ ప్రవ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తాం తన కుటుంబానికి తన భర్తకి తన ప్రభుత్వ అందరికీ మీరే అధికంగా తన మళ్ళీ ఆదరణ దండి పరిశుధాత్మ అభిషేకం దేసి ప్రవర రాజా అన్యోన్య సహవాసాల ముందుకు పోవాలనైనా స్థల తన మళ్ళీ నూతనంగా అభిషేకించి సేవలను నడిపించి మీ కొరకు సాక్షలు పెట్టుకోండి తన ఇల్లు తరగ కట్టబడలాగా తన భర్తలను సంపూర్ణంగా మార్చుకుని సేవలు నడిపించామని ప్రార్థిస్తున్నాం బిడల భవిష్యత్తును నాశనించి గొప్ప సాక్ష్య పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాశనించి తను చేసిన తిప్పి విజయం అనుగ్రహించండి మీ కొరకు నడిపించి సాక్షిలు పెట్టుకోండి నూతనంగా అభిషేకం దయచేసి అలర్జీ నుంచి సంపూర్ణ విడదలు దేయండి మీ కొరకు సాక్షులు మీరు మహిమానందమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ తన వాక్యం ప్రకటించాలా అనేక రక్షణ పొందాలా స్వసతలు మేము చూడాలా మనుషులు వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలి జీవితం అనుగ్రహించండి సంపూర్ణమైన రక్షణలు నడిపించండి కుటుంబాలందరినీ రక్షించుకోండి మంచి ఆదరణ ఇచ్చేయండి మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేసి మిమ్మల్ని మహిమపరిచే బిడగా తయారు చేయండి మేము ఏ స్థితిలో ఉన్నా గానీ మిమ్మల్ని మహిమపరచాలన్న వాక్యం మీరు మా తను మాట్లాడేది రోజు ప్రభ మే ఎటువంటి స్థితిలో ఉన్నా మిమ్మల్ని మయంపరుస్తాం ఈ రోజు నుంచి హాలలియా తీర్మానించుకున్నాం ప్రవ్వాన్ని మీరు రక్షించినందుకు కాపాడనందుకు మీకు ఎంత మన సైతాన్ని ఓడిపోయాడు హాలియూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్ హాలయ యూ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీస్ ఐ టార్మెంట్ యూ ఇన్ దై నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ I command you to leave her body right now in Jesus' precious name. Pravva, saampunamana swasata dai chendi, Pravva. Healings -hmm. <laughs> anugreynch chendi. Meiru pondi na gaila chetam maakki swasata, Pravva. Mea vaakyaamla swasata undi, Pravva. Mea yaku tharnamal rektalakkinnam maakki swasata undi, Pravva. A swasata maak anugreynch chamanu praadish nam. Sister, anugreynch chendi. తన బిడ్డల జీవితంలో ప్రభావ సంతోషం తీసుకురండి వాగ్దానం ఉంది ప్రభావ సంతోషకరమైన తల్లిగా చేస్తున్నారు ఆ వాగ్దాన్ని తన జీవితంలో నెరవేర్చి మీరు మహిమనందం అని ప్రార్థిస్తున్నారు ఇస్తే నూతన అభిషేకం దయచేసి పర్లోకపు జ్ఞానం అనుగురించి అనేకలకు మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించి సేవకులు తయారు చేసి తన బిడ్డల జీవితాన్ని స్థిరపరిచి మీరు మహిమనందండి ప్రభావ మీరు ఒక ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వయసు మీకు ఎంతో వందనాలనైనా మమ్మల్ని అందరినీ మీ రాక సిద్ధపరచుకోండి ఓ ప్రభావ మీరే మహిమనందం రానయ్య యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి అపవాది క్రియలకు నాశనం తండ్రి కార్యం నిరంతరం జయం జయం జయం తండ్రి మన ప్రవైన క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడాక ఆమె ప్రైజ్ అలర్ట్